ఈనాటి ధారావాహికలు ఇటీవల దివంగతులైన జానకిరాణి గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం పునఃప్రసారమవుతుంది త్వరగా జానకిరాణి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఉన్నత విద్యాభ్యాసంతో పాటు స్వర్ణ పథకాలు సాధించి ఆకాశవాణి ప్రయోక్తగా పిల్లల కార్యక్రమానికి వన్నెత్తిచ్చిన త్వరగా జానకిరాణి గారు రేడియో అక్కయ్యగా రచయిత్రిగా మంచి సంఘ సంస్కర్తగా నృత్య కళాకారిణిగా పేరు ప్రఖ్యాతులు సాధించారు వీరితో గతంలో రికార్డ్ చేసిన పరిచయ కార్యక్రమం ఇప్పుడు పునః చేస్తున్నాం వినండి జానకి రాణి గారు మీ గురించి మా శ్రోతలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది ఎందుకంటే మీరు పిల్లల కార్యక్రమాల ప్రయోగతగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి అసలు మీ చిన్నప్పుడు నాన్న అమ్మ ఎక్కడ పుట్టారు ఆకాశవాణికి రావడం అంటే పుట్టింటికి వచ్చినట్టుగా ఉంటుంది నాకు మా అమ్మ మందపాకల రాత్రి ఆవిడ పంతొమ్మిది వందల బిఏ పాస్ అయింది తర్వాత ఫ్లూట్ వాయించేది బ్రహ్మాండంగా మా నాన్నగారు మందపాకల వెంకటరత్నం ఆయన కమ్యూనిస్ట్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతుండేవారు వ్యవసాయ కుటుంబం దివి తాలూకా కృష్ణా జిల్లాలో అవినీడ్డ కోడూరు మందపాకల పులిగడ్డ ఆ ప్రదేశం అనమాట అక్కడ సస్యశ్యామలమైన పొలాలు మా తాతయ్యకి చాలా పొలాలు ఉండేవి శ్రీరాములు గారు ఆయన మగుటైన మహారాజు ఆ ప్రాంతానికి అక్కడ నేను ఎక్కువ కాలం గడిపాను చెప్పి చెప్పలేను ఎందుకంటే మచిలీపట్నం దగ్గర గనక తర్వాత మా మాతామహులు మా అమ్మమ్మ గారు తాతయ్య గారు ఉండేది బందరు గనక చదువు కోసం దానికోసం తప్పనిసరిగా మేము మసీపీపట్నంలోనే ఉండవలసి అందువల్ల ఎప్పుడైనా విజిట్ కు వెళ్ళేవాళ్ళం మా ఊరు మందపాకలకి మా కూడా మందపాకల వారే మందపాకలకి విజిట్కి వెళ్ళేవాళ్ళం అవి చాలా మధురమైన అనుభూతి అయ్యా తర్వాత బందర్లోనే ఎక్కువ ఉంటుండేవాళ్ళం ఆ తర్వాత మద్రాసు వెళ్ళిపోయాం మా నాన్నగారు మద్రాసులో వ్యాపారం చేసేవారు పంతొమ్మిది అంటే నాకు ఆరేళ్ళు వయసున్నప్పుడు మద్రాసు వెళ్ళిపోయాం అక్కడ నాలుగేళ్ళు ఉన్నాం అది నాకు చాలా ముఖ్యమైనటువంటి సమయం అన్నమాట అక్కడ నేను డాన్స్ నేర్చుకున్నాను నలభై రెండు నలభై చాలా ప్రసిద్ధి పొందినటువంటి పందంరు చొక్కలింగం పెళ్ళేయని చెప్పి ఆయన దగ్గర ఆయన రుక్మిణి గురువు అంత మహానుభావుల దగ్గర డాన్స్ నేర్చుకున్నాను అక్కడ మద్రాసులో ఉన్నప్పుడు అతను మాట్లాడేదాన్ని చాలా అలరి చేసేదాన్ని పాటలు పాడేదాన్ని కాబట్టి నేను మా తమ్ముడు చాలా ఈవెంట్ఫుల్గా ఎందుకంటే మా అమ్మకెంత మా అమ్మకి ఇరవై ఇరవై నాలుగో ఇరవై ఆరు పద్దెనిమిది ఏళ్ళకి మేము పుట్టం ఇరవై ఏళ్ళకి మా తమ్ముడు ఇంకా దాంతో ఆవిడకి చాలా చిన్నతనం ఇరవై ఆరు ఏళ్ళు అంటే ఏమిటంత పెద్ద వయస్సు మా నాన్నగారికి ముప్పై ఏళ్ళు అయితే మాకు బీచ్కి తీసుకెళ్లే వాళ్ళు సినిమాలకు తీసుకెళ్లే వాళ్ళు కచేరీలకు తీసుకెళ్లే వాళ్ళు ఎన్ని కచేరీలు అంటే టీఆర్ మహాలింగం ఎంఎస్ సుబలక్ష్మి డికే పట్టమ్మ ట్యాగూర్ వరదాచారి అరైతే నాలుగేళ్ళే ఉన్నారు అక్కడ మీరు నాలుగేళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఆయన వ్యాపారం ఎందుకన్న కుంచుబడిందో ఏమో బందరు వచ్చేస్తాం మేము బందరు వచ్చిన తర్వాత నేను చదువులో మద్రాసులో చదివి ఉండడం ఇక్కడ చాలా ముందుగా ఉండేదాడు అంటే ఇంగ్లీష్లో ముఖ్యంగా ఉండేదాన్ని ఇక్కడ స్కూల్లో కూడా చాలా బాగా యాక్టివ్ గా ఉండేదాన్ని మేడీ అంటర్ల్స్ హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ దానిలో చదివాను తర్వాత అక్కడ స్కూల్ పీపుల్ లీడర్ గా పొట్టి ఇంత టింకనా ఉండేదాన్ని కానీ నన్ను స్కూల్ పీపుల్ లీడర్ గా వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు డాన్స్లు ఫ్యాన్సీ డ్రెస్లు నాటకాలు ఇవన్నీ చాలా యాక్టివ్గా ఉండేదాన్ని తర్వాత మా దులా వెంకటవారు ఆవిడ కదరి కట్టేవారు గాంధీ గారిని చూశారు గాంధీ గారికి డబ్బుడవి వసూలు చేసి ఇచ్చారు మా తాతయ్య గారు దుర్లా పట్టాభిరామయ్య గారు ఆయన భగవద్గీత నమ్మేవారు కృష్ణుడు అంటే ఆయనకి పర్సనేషన్ ఒక వ్యక్తి కిందే అనుకునేవారు అనమాట అంత భక్తి ఆయన కదరి కట్టేవారు స్కూల్ మాస్టర్ గా లెక్కల మాస్టర్ గా ఉండేవారు పిల్లల ఐదుగురు వాళ్ళందరూ కూడా మా అమ్మ బియ్య మా పెద్దపిన్ని ఎంబీబీస్ అంటే బిఏ అంతా వెళ్ళు బందర్లోనే చదువుకున్నారు బందర్లో అంటే ప్రైవేట్ ప్రైవేట్ గానే వెళ్ళి స్కూల్ ఫెయిల్ వరకు స్కూల్ తర్వాత ప్రైవేట్ మా పెద్దపిన్ని ఎంబీబీ రెండో ఆవిడ బిఏబిఎల్ మెడ్రాస్ లా కాలేజ్ మూడో ఆవిడ కూడా తర్వాత మీ అమ్మమ్మ మహిళా సమాజం నడుపు మహిళా సేవా మండలి నైన్టీన్ ప్రారంభించారు ఆవిడ మేము జెండా వందనాలు తర్వాత ప్రభాత బేరేలు పొద్దున బయదేరి వెళ్ళేవాళ్ళం మేలుకొని మీ భరతపుత్రుడా మేలుకొని మీ సుజనమిత్రుడా మేలుకొని మీ సచరిత్రుడా మేలుకోవయ్యా అని పాడుకుంటూ పోయాడు అంత యాక్టివ్గా ఉంటూ స్కూల్లో ఫస్ట్ బాగా ఉండేదాన్ని తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత కూడా పద్యాలు ఆరు రోజుల్లో రాయకుడు సుబ్బారావు పద్యాలు హరికథలు చెప్పేదాన్ని నేను ఇంకా నైన్టీన్ ఫిఫ్టీ టూ అనుకుంటా విజయవాడ హరికథకి డ్రామాకి ఆలోచనకు వెళ్ళాను నేను అప్పటికే మీరాబాయి సీతాకళ్యాణం కన్యాకాపురం ఈసారి హరికథలు చెప్పేదాన్ని నేను అయితే హరికథలు అది నెగ్గలేదు డ్రామా మాత్రం నెగ్గాను డ్రామా నెగ్గిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ చాలా తరచుగా విజయవాడ స్టేషన్ వాళ్ళు నన్ను మచిలీపట్నం నుంచి టీఏడిఏ ఇచ్చి పిలిచేవారు విజయవాడ ఆల్ రేడియోలో నేను చాలా ముఖ్యమైన భూమికలు వేశాను అంటే ఐదు భాగాల నాటిక సీరియల్ ఎవరు బాలగుమి పద్మరాజు గారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు కొప్పరపు సుబ్బారావు గారు వింజమూరి శివరామారావు వీళ్ళు ఐదు భాగాల నాటికలో నేను హీరోయిన్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక సందర్భంలో దానిలో అదే నాటకంలో దానిలో అన్నారు ఆ హీరోతో హీరోయిన్ అంటుందన్నమాట నాకు ఏడు మూడో చీర కావాల్సిందే తలకి ఇంత తమరు కావాల్సిందే నీకైతే గోచ్చిపాత సరిపోతుంది ఏడుతుంది నేను అన్నమా నా ముక్క మోటుగా ఉంది అన్న ఆయన్ని మార్చడానికి వీళ్ళకి ఎందుకు కొంచెం గడిచలేకపోవచ్చు కదా సరే చివరి ఒప్పుకున్నారు గోచిపాత సరిపోతుంది సీలా ఉంది అన్నమాట ఆ తర్వాత బాలమురళి గారు బాలమురళి గారు కోకిలేమ్మ పెళ్లి నాటికి దానిలో బాలమురళి గారు నన్నయ్య భట్టారు నేను చిలక తల్లిని చిలకతల్లి అంటే సంస్క్రిట్ సంస్కృతం కోకిలమ్మ తెలుగు ఆదొరకు కూతుళ్ళు ఇద్దరు మోదుగులు పూషాయి పెదవులు వారి పేరుళ్ళు చిలక తల్లి కోకిలమ్మూ కోకిలమ్మ ఏదో తల్లి తండ్రి కోకిలమ్మను తల్లచనే పోరు చిల్లక్క తల్లి అందమేమో చిల్లక్క తల్లి సందమేమో తల్లి తండ్రి కోకిలమ్మను తలచని పోరు ఒక మడవికి పారిపోతుంది పారిపోతే నన్ను ఎప్పుడు ఆరుకుని నన్ను తీసుకొచ్చి బాలమురళి గారితో కలిసి పాడి తర్వాత ఎక్సలెన్ సర్వీస్ వస్తే ఆ రోజుల్లో పాటలు పంపాల్సి వచ్చేది అప్పగింతల పాటలు జోల పాటలు పెళ్లి పాటలు అలాంటి పాటలు ఎన్నో ఐదు ఆరు రోజులు మేము అక్కడే పడున్నాం స్టూడియోలో బాలమురళి గారు అప్పుడు చేశారు అవన్నీ రికార్డ్ చేశారు నేను విబి కనకదుర్గ జూలూరు అరుంధతి వింజమూరి సరస్వతి మేమంతా నలుగుర మేము పాడాం అట్లాంటి ఎక్స్పీరియన్స్లు చాలా నాకు అయింది యాభై ఐదు హైదరాబాద్ వచ్చేసరికి నిజాం కాలేజీ లో ఎంఏ ఎకనామిక్స్ విమెన్స్ కాలేజ్ హాస్టల్లో ఉండేదాన్ని నిజాం కాలేజ్ లో చదువుకునేదాన్ని ఆరు పైసలు అక్కడ నుంచి ఇక్కడికి అక్కడ కూడా చాలా చిలిపిగా ఉండేవాడు చాలా అల్లరి చేసేవారు చేసేవారు చాలా హాస్టల్లో కూడా అల్లరి చేసేదాన్ని తొందరగా చదివేశాను నేను వి ఎస్ రమాదేవి నాకు సీనియర్ కాలేజ్ లో తర్వాత శ్యామ్ బెనగారి స్టూడెంట్స్ ఉండేవాళ్ళం చిత్రం ఏంటంటే పది మంది అమ్మాయిలు తొమ్మిది మంది అబ్బాయిలు అప్పుడు నారాయణ రెడ్డి గారు తెలుగు డిపార్ట్మెంట్ ఉండేవారు అనమాట లెక్చరర్ గా మాకు జానకి రాణి గారిని అక్కయ్య గారు అని పిలిచే అలవాటు కాబట్టి అక్కయ్య గారు మీరు ఆంధ్ర బాలానంద సంఘంతో చాలా కాలం మీకు ఎసోసియేషన్ ఉంది మీరు ఎలా అసోసియేట్ అయ్యారు తర్వాత మీరు ఆకాశవాణిలో అడుగు పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి కొంత విశేషాలు మాకు చెప్తారు అంటే నారాయణమూఢలో మా ఇంటికి చాలా వంద గజాల దూరంలో బాలానందం ఉండేది అందుకని నేను అర్థమైన సాయంత్రం వెళ్ళిపోయేదాన్ని కుంపట్లో బియ్యం పెట్టి మూత పెట్టి ఇతర మూత పెట్టి వెళ్ళిపోయేదాన్ని నేను వచ్చేప్పుడు అన్నం ఉడికి ఉండేది అదే ఆ కోలాటాలు డాన్సులు ఇంకా లేజిమ్స్ అని చెప్పి ఉండేవి మీకు తెలుసో తెలీదు అవి ఒకటి తర్వాత కమిటీ యాక్టివిటీస్లో కూడా కొంచెం పాల్గొనే దాన్ని అప్పటికి మీకు పెళ్ళి అయిందండి అయింది మరి పెళ్ళి విశేషాలు చెప్పరు ముందు నాకు పన్నెండేళ్ళు ఆయనకి నో సెవెన్ ఇయర్స్ పెద్ద నాకు స్కూల్ ఫ్రెండ్ ఉండేదాన్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అట్లా ఉండేదాన్ని ఆయన ఏమో ఇక్కడ బిఏ పాస్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసారు హైదరాబాద్ లో టీచర్ గా కొన్నాళ్ళు పనిచేశారు తర్వాత ఆంధ్ర జనత అలాంటి పత్రికలు హైదరాబాద్ బులెటిన్ అట్లాంటి పత్రికల్లో పనిచేస్తూ ఆంధ్ర పత్రికలు చాలా స్థిరమైందనమాట ఆయన ఉద్యోగం అంటే చాలా పాపులర్ కాలం రైటర్ ఆ రోజుల్లో తెలిసిన వాళ్ళు ప్రవీణ్ అనే పేరుతో రాసేవారు కలం పేరుతో అవి ఎంత పాపులర్ అంటే బాపు రమణ అసమానం మాతో ఇంటర్నేషనల్గా ఉండేవారు కొండ కుటుంబరావు గారు చాలా అభిమానించేవారు కృష్ణశాస్త్రి గారు తర్వాత కాటూ వెంకటేశ్వరరావు గారు భాస్కర్ బట్ పేరండి రాజధాని కబూర్లు అని వారం వారం బస్సుల గురించి కరెంటు గురించి అంత శ్రీకృష్ణ జన్మస్థానం చెప్పిన కథలు అని చెప్పి ఆ గోడల కథలు చెప్పినట్టుగా ఖైదీరి గురించి అంటే హీ వాజ్ ఎ పైనీస్ యాభై ఏళ్ల క్రితం చాలా పైనరు యాభై నాలుగేళ్ల క్రితం సొంగ ఇప్పటికి ఇంకా వినాయ్ గాని పొడి పొడిగా రాలిపోతున్నాయి అసలు కాగితాలు ఆయన పాపులర్ గా ఉండేవారు తర్వాత నన్ను చాలా జరిగింది అంటే ఆయన యాభై తొమ్మిది అంటే చాలా రోజులు ఆ పన్నెండు పన్నేళ్ళే రెండేళ్లకే నాకు అంటే ఆయన పత్రికలో ఉన్నప్పుడు ఆ పత్రికలో ఉన్నప్పుడు ఆయన పత్రికలో ఉన్నప్పుడు అప్పుడంతా కాకినాడ రాజమండ్రి అవన్నీ తిరుగు వచ్చా అమలాపురం అవన్నీ తిరగొచ్చాం మేము అంటే ఒక విధంగా బస్మతి మాకు గౌరవం లభించేదమ్మా ఈ రోజుల్లోలాగా కాకుండా బూరుకులు రామకృష్ణారావు గారు మాడపాడి హనుమంతరావు గారు ఐదేవర కాళేశ్వరరావు గారు గుట్టిపాడి బ్రహ్మయ్య గారు కాశీ బ్రహ్మానందరెడ్డి గారు కాశీ బ్రహ్మానందరెడ్డి గారు చాలా అభిమానించేవారు మా ఏమిటోయ్ నేర్పేస్తావు మీ ఆవిడకి హాస్యం నేర్పేవే అంటుండేవారు చాలా ఆయన రాఘవోమ గారు ఎంతో ప్రేమగా చూసేవారు ఆయన హోమ్ మినిస్టర్గా ఉండగా కూడా నేను ఢిల్లీలో నా పిల్లలు తీసుకుని వెళ్ళాను వాళ్ళ ఇంటికి పూటంతా వాళ్ళతో ఉన్నా అంటే అంత ప్రేమగా ఉండేవారు అనమాట నేల నాగరత్నం కృష్ణవేణి సంజీవ్య గారు వీళ్ళందరూ ఒక విధంగా మేము చిన్నవాళ్ళ అయినా గానీ మా పొజిషన్లోనూ చిన్నవాళ్ళం సాంఘికంగా డబ్బులోనూ చాలా తక్కువ వాళ్ళం అయినప్పటికీ ఒక గౌరవత ఒక ఆదరణ చూపించేవారు నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది దుర్గాబామ గారు మా పుస్తకాలు అందుకుని షీ రెస్పాండెడ్ ఆవిడ లెటర్ రాశారు ఫైనాన్స్ మినిస్టర్ దేశ్ముఖ్ గారికి చదివి వినిపించాను నీ రచనలు ఆయన ఎంతో నవ్వుకున్నారు అని చెప్పి కృష్ణమోహన్ రావు గారికి ఉత్తర్వులు రాశారు పెండి పరీక్ష అని చెప్పి ఆ రోజుల్లో పుస్తకం నైన్టీన్ సిక్స్టీ వన్లో వేశాం సిక్స్టీ వన్లో ఆ పుస్తకం జానకి రాణి కథలు పెండి పరీక్ష పార్కులో పచ్చని పూలు పది తెలుగు కథలు ఈ నాలుగు పుస్తకాలు వేసాం అంటే కొంచెం పనీరుగా చేస్తుండేవాళ్ళం ఆవులు సాంబశివరావు గారు వీళ్ళంతా చాలా ప్రేమగా చూసేవాళ్ళం మమ్మల్ని చాలా మాకు మీ దాంపత్యం ఎలా ఉండేది చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అమ్మ డబ్బుంది లేదు చిన్న రేకులు ఇంట్లో ఉండేవాళ్ళం నాలుగు పెట్టగదులు చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం ఎదురుగల్లిలోనే నారాయణ రెడ్డి గారు ఉండేవారు ఎప్పుడు నా అక్కడికి నేను కథలు రాసేదానండి ఆయన ఏమో వ్యాసాలు రాసేవారు ఎప్పుడు ఆంధ్రపత్రికలో సెంటర్ స్ప్రెడ్ అంటే ఇలా పత్రిక తీయగానే మధ్యలో ఉండే పేజీల్లో వాటిలో మా వచ్చేవి గోర శస్త్రి సెంటర్ స్ప్రెడ్ కపుల్ అనేవాడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఎప్పుడు ఏమిటంటే ఒకరికొకరు కబుర్లు చెప్పుకోవడానికి సమయం సరిపోయేది కొనాడు ఫ్రీలాన్సర్గా ఉన్నారు ఆంధ్రప్రభ జయశ్రీ అన్ని రకరకాల పత్రికల్లో రాసేవారు తర్వాత జర్నలిజం కోర్సెస్ ఆయన లెక్చరర్గా ఉండేవారు భవాన్స్లోను ఉస్మాని యూనివర్సిటీలోను హీ వాజ్ లెక్చరర్ టీచింగ్ ఫ్యాకల్టీలో ఉండేవారు ఆయన ఎంఏఎల్ఎల్బే తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ ఆయన స్ట్రాంగ్ పాయింట్ డ్రామా గురించి చాలా రీసెర్చ్ చేశారు ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఆ రోజులో పరిషత్తు అంటే చాలా ప్రెషిస్తారు అన్నమాట దాని మీద వ్యాసాలు రాయడం విశ్లేషణ చేయడం భౌడిపాటి రాధాకృష్ణ ప్రక శ్రీరామూర్తి చాలా స్నేహంగా ఉండేవారు తర్వాత నలభై ఏళ్ళు ఏం చేయలేదే ఇంకా జీవితంలో ఒక్కోసారి బాధపడేవారు అంటే అది మరి నలభై ఐదేళ్లకి అంతా ముగిసిపోయింది మాటకచేరి తర్వాత వేసాను ఆయన ముందు పెళ్లి పరీక్ష అని చెప్పి రేడియో నాటకాలు రేడియో నాటకాలు పావుగంట నాటకాలు రాయపు రోడ్లు రాయశేఖర్ అని చెప్పి ఇక్కడ ఉండేవాడు పెక్స్ ఆయన పదిహేను రోజులకు నాటకం నాయించేవాడు కృష్ణమోహన్ రావు గారితో రేడియో నాటకాలు అవి కలిపి పుస్తకం వేశారు తర్వాత మేము నటించేవాళ్ళం అంటే మైక్ దగ్గర కూర్చుని రేడియో నాటకం ఇద్దరం చదివేవాళ్ళం అనమాట అది వెళ్ళి అందరికి జనం వచ్చేవారు ప్రేక్షకులు దానికి కూడా ఇది ఎక్కడ జరిగేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉత్సవాల్లో తర్వాత వైఎంసిఏలో మా ఇంట్లో సాధన సమితి అని చెప్పేట ఉండేది దానిలో వాకాటి పాండగదారు పోరంగి దక్షిణామూర్తి అఖిరాజు రమాపతిరావు ఒక్కోసారి నామస్య సోమసుందరం కూడా వచ్చేవారు తర్వాత శశాంక ఈ ఓడటి పారదేశ్వరం వాళ్ళ నాన్న శశాంక భాస్కరబట్ల కృష్ణారావు వీళ్ళందరూ వచ్చేవారు ఉషశ్రీ ఉషశ్రీ తరచుగా వచ్చేవారు మా ఇంటికి వీళ్ళందరి సాహచర్యంతో ఒక సాహితీ నిలయంగా ఉండేదనమాట ఎక్కువ పెడుతూ ఉండేవాళ్ళం అయినప్పటికీ నేను రుబ్బురోళనే రుబ్బి అని దంచి చేగలతో విసిరి అలాంటి పనులన్నీ కూడా కందిపొండ్లు అవన్నీ తయారు చేసేదాన్ని అంటే ఏమిటి ఒక ఆదర్శవంతమైనటువంటి భార్యగా నేను ఉండాలని ప్రయత్నం కాదు డ్యూటీ డ్యూటీ యాజ్ ఎ మదర్ ఆల్సో నేను అదే ఫీల్ అయ్యాలేమో అనుకుంటున్నా నా విధి నా ధర్మం చెయ్యాలి ప్రతి మనిషి కూడా ఎప్పటికప్పుడు విద్యుక్త ధర్మం గుర్తొస్తూనే ఉంటుంది దాన్ని పక్కకి తోసేస్తాం కానీ వాట్ ఈజ్ రైట్ ఇది నీ ధర్మం అని కూడా లోపల నుంచి వాళ్ళు మనకి అది మనం పట్టించుకుని నిర్వర్తించినట్లయితే చాలా ఆత్మసంతృప్తి కూడా ఉంటుంది అని నేను అనుకుంటాను సా నరసింహారావు గారు నాకు ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేశారు నాటకాలు నేను నటించిన నాటకాలు అయితే ఒకసారి ఇద్దరు స్టూడెంట్స్ హిందీ నాటకానికి దేనికో అనువాదం ఇద్దరు స్టూడెంట్స్ ఆ టాంగా దిగి ఆవిడ అతను వెళ్ళబోతాడు లేకపోతే ఆమె వెళ్ళబోతుందో అంటే కొంచెం టీ తాగి ఒడుతురు కాని రండి అంటే అంటుంది అమ్మాయి కొంచెం కులుకుతూ చెప్పమ్మా అన్నారు అంటే ఏమంటే కులికెందుకు అండి ఆ అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు అది బాగుండదంటే ఆయన తర్వాత ఎమ్మెల్యే దగ్గర వాళ్ళు మన మాట వింటారా తర్వాత కాలాతీత వ్యక్తులు మొదటిసారి గంట తొంభై నిమిషాల నాటకంగా ప్రసారం చేశాం దానిలో నేను కళ్యాణి పాత్ర శారదా శ్రీనివాస ఇందిర పాత్ర గోడాశాస్త్రి గారు శ్రీదేవి వాళ్ళు ఉండి దగ్గరుండి రికార్డింగ్ సరి చూసి స్థాన నిొడ్యూస్ ఇంకా నాటకాలకి రజనీకాంతరావు గారు బుచ్చుబాబు ముఖ్యంగా దాశరథి దాసరథి ఉండేవారు గారు దాసిరథి ఏమిటి జానకి రి గారు కొంచెం మీరు రిహార్సల్ చూసుకోండి